సరే సార్ స్పార్థం చేసుకోండి సూత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా తంది జీవాధిపతి నీకే స్థితిలో స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినయన కాజి కాపాడి నీ తూపలో భద్రపరచుకున్న మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభావ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించభ మీకు సన్నిధిలో ప్రభు నీ ఆరాధించడానికి ఇచ్చిన బట్టి నీకు వందాలి ప్రభావ నీకే స్థితులు శోకాలు అర్పించుకున్న ఆయన గొప్ప దేవానికి వందాలి సయ ఇక దినం ఎంతమంది చూడలేకపోయినారు ప్రభావ ఇక అమూల్యమైన సమయాన్ని ప్రభావిత మీరు మాకు అనుగ్రహించిన ప్రభావిని ఆరాధించినట్టు దాన్ని బట్టి నీకు అన్నారు ప్రభావ ఈ ధన్యత మీరు మాకు ఇచ్చినట్టుగా నీకు వర్ణాలు ప్రభావ ఎంతో మంది ప్రభావిత ధాన్యత పొందుకోలేని స్థితి ఉండగా ప్రభావ వాళ్ళకి ప్రభావిత ధన్యతాను గురించి గొప్ప దేవా నా దేవాక్య మీటింగ్ అంత మీరు మా ఇంపే ప్రభావ మీకు నూతనైన పర్శుత్మ అభిషేకం నింపండి పరలోక జ్ఞానించి ఈ వాక్యం నుండి సత్యం మీ గ్రహించలాగన మాకు ఆత్మీయతలు నిప్పని ప్రభావం బలపరుచుకోవాల ఆత్మ దానిలో ఈ ప్రభావం సంపూర్ణంగా మీ ఆత్మల మీద ఎదగాల మేము బలపరచబడాల ప్రభావ ప్రతి దాని మీద విజయం మేము పొందాలి ప్రభావ శ్రమల కాలంలో మేము పొందుగా ప్రతి క్రమంలో నుంచి మేము జయించి ముందు సాగిపోవాలి ప్రభావం విశ్వాసంతో బిడ్డలగా తయారు చేయండి నాదే ఈ మీ నూతనమైన అభిషేకంతో ప్రతి చోట మీకు పెట్టుకోండి సాగు వేడ త్వరగా మీరు ప్రతి ఆటంకాలు తొలగించి ప్రభు ఈ మీటింగ్ అంతతో మీరే ముందు నడిపించి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థిష్టాం తండ్రి ఆ మెయిన్ మెయిన్ సార్ పాట పాడతారు అది పి సార్ అన్న లేదన్నా మేము పాడు పాట తృతియో మహిమా గణతాలికే యుగయ గమల కల్గొనువాతీయో మహిమా గణతాలీకే యుగయ గమల కల్గొనదేవా పరమ దూతలతో ఇహ మందో దులతో పరమూతలతో ఇహ మండో కురున్న దేవానియాడిన్న దేవా సలములలో వసించడా పరిశూధుడా పరిశూర్డా పరిశుద సలములలో వసీవాడా ఆరా మహిమా కలతాలీకే యుగ యుగ మధుదేవాహోనటుడా మహిమాతుల కో పాత్రుడవు నీ రేణయ్యా మహోనతుడ మహిమాతుల కో పాతృడవు నీ రేణయ్యా ఆ రా ఆరా ఆరా గనా మహిమా కన తాలీ కే ఇవ యుగ మును కలుదేవా మహిమా కన తాలీ యుగ యుగములు కల గు మహిమాని కె మాహో నుడా మనసార నిన్నే స్హో నుడా మనసార నిన్నే స్ను ఆరణ ఆ ృత మహిమా గణతా యుగయముల కల్గులుదేవా మహిమా గణతా యుగ యగముల కల్గొనువా పరమనండు దూతలతో ఇహ మందోళనతో ూతలతో ఇహ మందు చూలతో కొనియా డబరు చున్న దేవానియాడబరు చున్నేవా ఆరాదనా ఆ రాదనా మహిమా ఘన యుగ యుగములు కలుగు దేవా దేవుని వాక్యాన్ని తీసుకుందాం లేదు కొరింతులు రాసిన రెండో పత్రిక పద అధ్యాయంలో ఒక వాక్యాన్ని తీసుకుందాం కొరింతులు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం ప్రారంభం చేసుకుందాం పరశుద్రవేవా మీకు వర్ణాలనైనా కృపగల తండ్రి మీకే స్తోత్రాలైనా ఈ దినమంతా మీ సాయం చేత నడిపించేందుకు మీకు వర్ణాలు ఈ మధ్యాహ్న కాలంలోనైనా మిమ్మల్ని స్థితించలాగా మీ యొక్క స్వరం వినలాగా మమ్మల్ని తయారు చేయండి సిద్ధపరచండి ప్రభా సంపూర్ణంగా తెల్మల్లి అందులో సత్యాన్ని గ్రహించేలాగన మా యొక్క ఆత్మీయ నేత్రాలను శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ ఏ కాలం ఏ సమయంలో యుగ ముగిస్తుందో తెలియదునైనా కానీ ప్రతిక్షణం మేము సిద్ధపడి ఉండాలి అని సహపడదు ఇవ ఇక వైరస్ మరీ విజృంభించి తండ్రి ఇంతకుముందు కంటే ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుందనైనా అవును ప్రభా మాకు మీరు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరమే మాట్లాడినారునైనా మిలియన్స్ల బిలియన్స్ల మనుషులు చనిపోతారని కానీ మీరు ప్రార్థిస్తే దాన్ని మీరు ఆపుతానారునైనా అందుకు మేము ప్రార్థించినాం ప్రభా దానికి మీరు తగినట్లు అదని ఆపినారు ప్రభా మరణకాండని కానీ మీ యొక్క ఉగ్రతను మా మధ్యలో ఇంకా మీరు పెట్టారని మరోసారి మాట్లాడారు ప్రభావ అయినా మేము దాన్ని వ్యతిరేకిస్తలేము తండ్రి ఈ లోకము తనిమల్ని తిరుగుబడుతున్న ద్వారా మీకు ఎంతగానో దూరంగా ఉందినైనా మిమ్మల్ని తల్లిమల్ని బహు దూరపరుస్తా ఉంది తండ్రి కానీ మత క్రైస్తవ జీవితంలో తయారైంది ప్రభావ అద్దనిమిత్తమై మీరు మాకు అనేకమైన విషయాలు బయలుపరిచి ఏ రీతిగానైనా వారిని మీ చెంత నడిపించడానికి మీరు మాకు చూపిస్తున్న అవకాశాన్ని బట్టి మీకు అన్నాడు ప్రభావ అందుకే కానీ తండ్రి మీరు ఎటువంటి ప్రయాస పడేది తప్ప కూడా అదే అటువంటి ప్రయాసంతో వీటిని అర్థం చేసుకొని అన్ని చూపించాలా అటువంటి జీవితంలో మమ్మల్ని నడిపించి వాక్యాన్ని గ్రహించాలన్న మా యొక్క దాన్ని మళ్ళీ కృపలో మరోసారి మన జ్ఞాపకం చేసుకొని మా యొక్క ఆత్మీయ నేతలను మీ పండినైనా సర్వసత్తాలు నడిపించి మీరు ఆకవారు మమ్మల్ని మీద పరుచుకోమని ఏమన్న ప్రార్థిస్తున్నాం తండ్రి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మూడో వచనంలో ఒక విషయాన్ని మనం ఇక్కడ చదువుతాము సర్పము తన కుయుక్తి చేత హను మోసపరిచినట్లే అయితే కొన్ని నెలల క్రితమేనా ఒక ప్రశ్న ఇచ్చిన సైతాను ఏ రీతిగా మూడో వంతు దూతలను మోసపరిచిండు అప్పుడు నాకు ఇక్కడ జవాబు దొరికింది వాడు కుయుక్తి చేత మోసపరిచిండు మరి వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయినారు గ్రహించలేకపోయింది కానీ దూతలు ఎందుకు వాడు బహు కుయుక్తి అంటే లాడ్జిక్ ఉపయోగిస్తాడు ఎదురు రూపకంగా నచ్చజెప్పిండి వాళ్ళకు మనము వేరే పరలోకాన్ని తయారు చేసుకుందాం అక్కడ మీకందరికీ ఆధిక్యమైన స్థలాలు అనుగ్రహిస్తాను ఎది తగిన మోసగించడానికి నేను ఇక్కడి నుంచి అర్థం చేసుకుంటున్నా అయితే తర్పము తన చేత హను మోసపరిచినట్లు మీ మనసులు అంటే పాత కాలంలో హవ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి మనసులు చెరిపోవడం అంటే మారు మనసు పొందిన వాడు తిరిగి చెరిపోవడం అన్నది మనసు చెరిపోవడం అంటే అర్థం మీ మనసు ఏంది మారు మనసు పొందిన వాళ్ళం మనం అంటే పాత మనసు విడిచిపెట్టి కొత్త మనసు పొందుకున్న వాళ్ళం అది కూడా చెరుపబడుతుందేమో అని ఆ విషయం ఎందుకంటే వాడు అట్లా వాళ్ళ మనసును జడగొట్టిండు హవ మనసుని జడగొట్టిండు దూతల మనసును జడగొట్టిండు వాడు అంతకుముందు చేసిండు రెండు సార్లు ఇప్పుడు బహాటంగా ప్రపంచమంతటా దేవుని బిడలను చేస్తున్నాడు వాడు నీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుతున్నాను అయితే ఎట్లయినా తొలిగిపోతారు అది చివరి కాలం చెప్పే విషయం ఎట్లయినా తొలగిపోతారు ఆయన ముందుగానే చూడగలిగిండు పౌలు రెండు సంవత్సరాల ముందే చూసేసిండు భవిష్యత్తు జరగబోతుందని ఏలైనగా నాలుగో వచ్చినంలో ఏలైనగా వచ్చిన వాడు మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను ఆ మేము ప్రకటింపని లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందనను మీరు అంగీకరింపని మరి సువార్తను మీరు అంగీకరించినను మీరు వాని గురించి సహించట యుక్తమే కాబట్టి వాటిని సహించే గుణగణం గురించి మాట్లాడుతున్నాడు వాటిని సహించలేరు మీరు అని చెప్తున్నాడు సహిస్తే యుక్తమే కానీ సహించలేరు అని చెప్తున్నాడు ఆయన ఆ ఎందుకంటే మొదటిదిగా వేరే ఒక యేసు రెండవది వేరొక ఆత్మ మూడవది వేరొక సువార్థ ఈ మూడు కుయుక్తులు అన్నట్టు కాబట్టి ఎక్కడ మోసపోతారంటే ఈ మూడింటి ద్వారానే మొదటిదిగా వేరే ఒక ఏసు ఈరోజు అనేక మంది వేరే ఒక ఏసు నామంలో వస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఆయన నామాన్ని ధరించుకొని వస్తున్నారు వాళ్ళు ప్రకటించేది వేరొక యేసు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏసు ప్రభు బైబుల్లో తప్ప మనకి ఎక్కడ కనిపించాడు వేరే ఒక ఏసు అంటే వేరే మత గ్రంథాలలో ఉండేవాళ్ళు కాబట్టి ఇస్లాం మతము వేరే ఒక ఏసుని ప్రకటిస్తుంది కేథలిక్ మతము వేరొక ఏసుని ప్రకటిస్తుంది అదే రీతిగా యూధా మతము వేరొక ఏసుని ప్రకటిస్తుంది అదే రీతిగా హైందవ మతము వేరే ఒక ఏసుని ప్రకటిస్తుంది అట్లా ప్రతి మతము వేరే ఒక ఏసుని ప్రకటిస్తుంది అందుకు అవన్నీ మోసకరమని అన్నట్టు మనం దాన్ని బాహాటంగా కానీ రుజు నేను నేను అది ఏ మతమైనా ఆ సత్యానికి విరుద్ధం అని జాగ్రత్తగా రుజువు పరచగలను దానికి ఎన్నో చెప్పలేరు అన్నట్టు వేరే మతస్తులు అటువంటి అని నేను నేర్చుకున్నా ఈ లాక్డౌన్ లో ఉదాహరణకి ఏ మతంలో కూడా సృష్టి గురించి చెప్పలేరు కరెక్ట్గా ఏ మతం చెప్పలేదు ఆ యోధా మతం కూడా చెప్పలేదు అక్కడి నుంచే సువార్త మనకు వచ్చింది అయినా కానీ వాళ్ళు చెప్పలేరు పౌలు కొక్కంటే అది బయలుపరచబడింది అది మనకు దేవుడు బయలుపరచేయండు పౌలు ద్వారా కాబట్టి హైందవ మతంలో చెప్పలేం ఈ సృష్టి ఎట్లా వచ్చిందో చెప్పలేరు వాళ్ళు అట్లా అది ఫెయిల్ అయిపోతుంది ఈ సృష్టి ఎట్లా వచ్చిందంటే చెప్పలేము మతాలు ఇస్లాం మతం చెప్పలేదు కాబట్టి మనం కేవలం బైబిల్లో నుంచి చూపించి రోజుపరచగలం ఈ సృష్టి ఎట్లా వచ్చిందో అందుకు దీన్ని నమ్ముతాం మనం వేరే మతాలను నమ్మలేం ఎందుకంటే అవి కరెక్ట్గా చెప్పలేవు మనుషులు ఎట్లా పుట్టిందో చెప్పలేదు ఈరోజుకి కూడా హైందవ మతం ఈ సృష్టి బయటకు ఎట్లా వచ్చింది గ్రహాలు ఎట్లా బయటకు వచ్చినాయో వాళ్ళు చెప్పలేరు ఈరోజుకి కూడా అది వాటి విధానాలు అన్నట్టు కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే సర్పము హవని మోసపరిచింది అది కాబట్టి వాడు ఈ రోజుకి కూడా అనేక మందిని మోసపరుస్తున్నాడు అన్న మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అందుకని మనము ఆ ఏ రీతిగా అయితే హవ్వని మోసపరిచిందో అదే రీతిగా తన మనుషులను కూడా వాడు ఈ రోజు కూడా వాడు అదే రీతిగా మోసగిస్తుండ్రుడు హావ అంటే దేవుని సన్నిధిలో ఉన్న స్త్రీ కదా ఆ అప్పటికి వాళ్ళకి పాపమే తెలియదు పరిశుద్ధంగా ఉన్నారు అయినా కానీ మోసపోయారు రక్షణ పొందిన వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధులు మోసపోయే అవకాశం ఉంది అంటే అక్కడ చూపించండి అయితే దాని తర్వాత జరిగింది ఏంటంటే ఆదికాండంలో మనం చూస్తాం ఒకసారి ఆదికాండనికి వెళ్తే ఆదికాండము మూడవ అధ్యాయం ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మీకు అర్థం కాలేదు ఏంటంటే మరియు నీకును స్త్రీకిని సైతంతర్ మాట్లాడుతున్నాడు నీకును స్త్రీకిని తర్వాత ఇప్పుడు చూడండి నీ సంతానం నకును ఆమె సంతానం నకును వైరం కలగజేస్తానన్నాడు ఇప్పుడు అర్థం చేసుకోవాల సైతానికి కూడా సంతానం ఉంది చాలా తేటగా ఉంది ఇక్కడ నీకును స్త్రీకిని నీ సంతానం నకును ఆమె సంతానం నకును వైరము కలిగజేసేదను ఇంకా సైతాను సంతానము అప్పటికి ఇంకా రాలేదు కదా తోటలో ఏదైనా లో ఉన్న తోటలో ఇది జరుగుతుంది ఈ యొక్క పరిస్థితి దేవుడు సైతాన్ని శప్తిస్తున్నాడు స్త్రీని శపిస్తున్నాడు అక్కడ సైతాంతో మాట్లాడుతున్నాడు నీకును స్త్రీకి నీ అంటే స్త్రీ అన్నప్పుడు క్రైస్తవు జీవితం క్రైస్తవులందరూ కలిస్తే ఒక స్త్రీ కదా కాబట్టి సైతానికి క్రైస్తవులకి వైరం తర్వాత నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం చూడండి వాణి సంతానం కూడా దేవుడు ముందుగానే చెప్తున్నాడు మనకి వానికి కూడా సంతానం ఉంది వాడు ఆ సంతానాన్ని కాపాడుకుంటూ అవసరం శనితరైన రుజువు పరిచిన ఆరవ అధ్యాయంలో ఆదికాండం ఆరో అధ్యాయంలో వాని సంతానాన్ని వాడు కాపాడుకుంటూ వచ్చిండు ఆ దేవుని దేవుని కుమారులు అక్కడికి వెళ్ళి పడవేయబడ్డాక నరుల కుమార్తెలను కొంత కుమార్తెల్లో నుంచి తీసుకొని వివాహం చేసుకున్నారు వాళ్ళకు పుట్టిన వాళ్ళే నెఫిలీలు వాళ్ళు పడితన వాళ్ళు నెఫిలీలు అంటే నెఫిల్ అంటే పడితన వారు వాళ్ళు వింత జీవులు అన్నట్టు దేవదూతల ఆ శరీరాలు మనుషుల శరీరాలు ధరించుకున్న వాళ్ళు వీళ్ళు సగము దేవదూతలు సగం మనుషులు వీళ్ళు వింత రకమైన జీవులు అన్నట్టు రెక్కలు పక్షులకు ఉన్నట్టు కాళ్ళకి గోర్లు ముక్కులు అట్లా వింత రకమైన జీవులు అన్నట్టు మొత్తం భూమిని అంతా తారుమారు చేసి మనుషులందరినీ అపవిత్రపరిచేడు ఆ దూతలు అందుకు దేవుడు మనిషికి నేను ఎంతో అవకాశం ఇచ్చిన వివేచన కానీ వాడు మంచిని స్వే స్వీకరించకుండా వాడు మంచి చెడు తెలుగుని ఆహారాన్ని ఆ యొక్క చెట్టు ఆహారాన్ని పొందుకున్నాడు జీవ వృక్షాన్ని విదిరిబిడిచి పెట్టేసి అందుకని నేను ఎందుకంటే మనిషిని సృష్టించిన అని నచ్చుకున్నాడు తయారు చేసిన నొచ్చుకున్నాను దాని తర్వాత మొత్తము ఒక్కసారి ఈ ప్రపంచాన్ని నేను తుడిచివేస్తా అనేసి జలప్రలను తీసుకొచ్చింది ఒక్క నోవ కుటుంబంలోనే అటువంటి గుణగణం లేకుండే అంటే పడిపోయిన దేవదూతలు నోవా కుటుంబికులు కలిసి ఉండలేదు నెఫిలులతో నోవా సహవాసం చేయలేదు కానీ తన మూడో కుమారుడు అయిన రెండో కుమారుడైన హాము నోవా రెండో కుమారుడైన హాము ఆ నెఫిలులతోని సహవాసం చేసిండు వాళ్ళు తినే ఆహారం తిన్నాడు ఆ జీవులని వాతి మాంసం తిన్నాడు అని నేను ఎక్కడో చదివిన అట్లా సైతాను వాని గెలుసు ఎత్తి పరిస్థితుల్లో దేవుడు నా సంతానాన్ని తుడిచివేయబోతుడు కానీ ఆయననే వాగ్దానం చేసిండే నా సంతానం ఉంటుందనే జలపర్లం తర్వాత కూడా నా సంతానము ఉంటుంది అని కాబట్టి వాడు దేవుడు ఎట్లయితే నోవా కుటుంబాన్ని కాపాడుకోడు సైతాను కూడా వాని సంతానాన్ని కాపాడుకోండు హాము ద్వారా తుడిచిపోనివ్వకుండా ఆవు నుంచి పుట్టిన వాళ్ళే కణానీలు కణాను మనముడు నోవాకి మనముడు క్షకించబడ్డవాడు కణాను కణానీలు నిఫిల్లు ఉన్నాయి అంటే వాళ్ళు పొడుగుంటారు మనుషులు అక్కడ నుంచే చాలా మంది వచ్చారు గులియాత్ లాంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ చాలా తేటగా చెప్తుంది దేవుడు నీకును స్త్రీకిని నీ సంతానం ఆమె సంతానం వైరం అది నీ తల మీద కొట్టును నీవు దాని మడిమి మీద కొట్టుదువు అని చెప్పాను అంటే మడిమి అంటే కాల్కి సంబంధించింది కదా కాబట్టి సర్పం ఎప్పుడు కాళ్ళను కొట్టి చూస్తూ ఉంటాడు అంటే నీ నడవని నీ నడతని వాడు కొట్టిని చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకుంటే ప్రతిసారి నీ నడతనే వాడు టార్గెట్ చేస్తాడు నీ నడవడి నీ ప్రవర్తన నీ జీవన విధానం నడుచు మార్గం ఏసుప్రవ మార్గాన్ని విలనీయకుండా ఇంకొక మార్గం తట్టు తీసుకెళ్తా ఉంటాడు వాడు వాడు నీ కాళ్ళను కొడతా ఉంటాడు ఇప్పుడు అందుకే నీ కాళ్లకు దీపంలాగా ఉండాలి దేవుని వాక్యా అప్పుడు నువ్వు వాడు నేను నీ మణిమను కొట్టలేడు వాడు వానికి ఇవ్వవు నువ్వు శత్రువు బలవంతతైన తేళ్లను తొక్కుటకు నీకు అధికారం ఇచ్చిన కాబట్టి నువ్వు తొక్కగలవుగానే వాడు నీ మణిమన్ కాబట్టి సైతాను ఏ రీతిగా వాడి వితనాన్ని లేక వాడి సంతానాన్ని కాపాడుకుంటూ వస్తుంది మనం చూస్తాము ఆ మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో దేవుని మనము ఆదా ఆదాం నుంచి పుట్టిన వారం కాబట్టి ఆదాము సంతానం అంటుంది ఆ వాక్యం మొదటి కొరింతల్ రాష్ట్ర పత్రిక అధ్యాయంలో మనము ఆదాము సంతానం అని చెప్తుంది అంటే వాటికి కూడా సంతానం ఉండాలి కదా ఖచ్చితంగా చూడండి ఎక్కడుంది పదిహేనవ వచ్చంలో మొదటి కొరింతల్ రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ఇరవై రెండవ అనుకుంటా ఆదాము నందు అందరూ ఏలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు కాబట్టి మొదటి ఆదాము సంతానం అంటే శారీరకంతో పుట్టిన వాళ్ళం మనం అంటే మనం ఆదాము సంతానము ఆనబడుతు అంటుందని వాక్యం సూచిస్తుంది మనల్ని అయితే ఆ ఏదైనా తోటలో సైతాను ఏ ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూసినప్పుడు యహేచ్కల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం ఛాన్సలు ధ్యానిస్తూ ఉంటాం వీలైతే ఒకసారి చూద్దాం ఇంక మనకి ఇంకొక అవకాశం వస్తుందో లేదు ఇటువంటి వాక్యలు కలడానికి హెచ్కేఎల్ గ్రంథంలో కనిపిస్తాం హెచ్కేఎల్ గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయం హెచ్కేల్ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము హెచ్కేల్ని ఇక్కడ చూస్తున్న వాక్యం సైతాను ఏ రూపకంగా ఉన్నాడు ఆ యొక్క ఉన్న తోటలో ఏదైనా అనేది ఒక పెద్ద స్థలము ఆ స్థలంలో ఒక తోట రూపకంగా వాడు ఉన్నాడు అనేది జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు ఆ వాక్యం చూస్తున్నాను నేను వెతుకుతో ఎక్కడ దొరకలేదు అది ఇరవై ఎనిమిది అది ఇరు పాతది మనం ఇరవై ఎనిమిది ఏం చూస్తామంటే వాడు ఏ రీతి ఉన్నాడు అక్కడ అనేది ఆ యొక్క పర్వతం మీద అయితే ముప్పై ముప్పై ఒకటో ఉంది అది చూస్తున్నాను ముప్పై ఎక్కడ పంతొమ్మిది ఉందో లేదు మూడవ వచనం బ్రదర్ కరెక్ట్ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ఏముందంటే అసూరియులు లెబనోను దేవదారు వృక్షములు వంటి వృక్షమైనటువంటి తర్వాత ఏముంది అది దాని కొమ్మలు శృంగారములు దాని గుబూరు విశాలము దానికి బహు దానికి దాని కొన బహు ఎత్తు ఆయన దిన్న మేఘములకు అంటేను అంటే అది ఏ రీతి ఉంది అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత ఇక్కడ చూస్తాను నేను ఎనిమిదో వర్షాలు చూడండి అసూరు సైతాన్తో పోల్చబడింది అసుర్యులు అంటే అషురు సైతాన్ సంతానం అక్కడ చెప్తుంది ఎనిమిదో వర్షాలు చూడండి దేవుని వనంలోనున్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయాను ఏది అషూరుని సరళ వృక్షములు దాని శాఖలంతా గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంతా గొప్పవి కావు దాని కొన్న శృంగము శృంగారము దేవుని వనంలో నున్న వృక్షములలో లేదు అంటే సైతాను ఎట్లా ఉన్నాడన్న విషయాన్ని అక్కడ చేయబడుతుంది దేవుని వనంలో వాడు వాడు కూడా ఒక వృక్షం లాగున్నాడు అసలు మనకు తెలుసు సర్పం రూపాకంగా ఉన్నాడు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వనంలో ఒక వృక్షం లాగున్నాడు వాడు కూడా ఎందుకంటే ఇప్పుడు జీవవృక్షం అంటే మన ఏసులోకి సాదృశ్యం మంచి చెడు అని తెలివినిచ్చి వృక్షం అంటే సైతానికి సాదృశ్యం అది అంటే వాడు ఆ వృక్ష రూపకు ఆ వృక్షాన్ని ఏవి కపపుచ్చలేదంట అవి బహుతేటగా కనిపిస్తున్నాడు ఆ వృక్షం అన్నిట్లలో స్పెషల్గా అందుకు హవ్వ దా దగ్గరకు పోవాల్సి వచ్చింది కాబట్టి సైతానికి కూడా సంతానము ఉంది అనేది ఇప్పుడు రెండు వాక్యాలు మనం చూస్తున్నాము ఇక్కడ వాడున్నాడు వనంలో వానికి తెలుసు ఏం జరుగుతుంది కాబట్టి ఎన్నో అక్కడ ఎన్నో వృక్షాలు ఉన్నాయి కానీ ఈ వృక్షం మటుకు స్పెషల్గా ఉంది అట్లా ఆకర్షింపబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఈ సర్ప సంతానం లేక సైతాను సంతానం ఎట్లా కాపాడుకుంటూ వస్తుంది మనకు తెలుసు క్రొత్త నిబంధనలు కూడా ఎన్నిసార్లు చెప్పించినాను యోసేపు యోహాను భక్తుడు అంటున్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను భక్తుడు శాస్త్రులను పరిచయలను పట్టుకొని యాజకులను పట్టుకొని సర్ప సంతానం అని డైరెక్ట్ మొహం మాట్లాడితే వాళ్ళకి మొహం ఎంత ఎట్లా అయిపోయింది వాళ్ళని అందరి పబ్లిక్ ముందు మీరు సైతాను సంతానం అంటే ఎట్లా ఉంటుంది అంత కఠినంగా ఉన్నది ఆయనలో ఆత్మ పవర్ఫుల్ ఆత్మ మన ప్రభు కూడా డైరెక్ట్ గా మొహ మొహం మీదనే సర్ప సంతానం కాబట్టి చూడండి ఎవరు సర్ప సంతానం అనేది నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తాను ఒకసారి వ్యూహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో చూస్తాం ఈ వాక్యాన్ని మనం వ్యూహానుసువార్త ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చినం వ్యూహాను వార్త ఎనిమిదవ అధ్యాయము వ్యూహానుసువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినం కరెక్ట్ మీరు మీ తండ్రి అఘు అపవాది సంబంధులు తండ్రి అంటే అప్పుడు అర్థం చేసుకోవాలా వీళ్ళంతా మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు అంటే వాడికి దురాశ ఉండే కదా మంచిది కాదన్నట్టు ఆశ వీళ్ళకు కూడా దురాశ ఉంది ఆది నుండి వాడు నరహంతకుడై కుడై సత్యమందు నిలిచిన వాడు కాడు వాడు ఆది అందు సత్యంలో లేడు వాని అందు సత్యం లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావంను అనుసరించే మాటలను ఇది అర్థమవుతుందన ఎట్లా మోసగిస్తాడు దూతలనంటే వాడు అబద్ధం చెప్తేనే అబద్ధం చెప్పి వాడు అబద్ధికుడును అబద్ధం నాకు జనకుడయ్యి ఉన్నాడు అంటే అబద్ధం అనేది వాడి నుంచే పుట్టినట్టుంది జనకుడు అంటుదే కదా మన ప్రభు విశ్వాసానికి కరత వీడు అబద్ధానికి కరత వీడు అబద్ధాన్ని పుట్టించిన వాడు వీడన్నట్టు కానీ ఈ లోకం అంతా అబద్ధాన్ని కానీ సత్యాన్ని ఎవడు నమ్మరు కాబట్టి ఇక్కడ మరోసారి తేట ఉంది సైతాను ఎవడికి తండ్రి కానీ అదే రీతిగా మన చూస్తాం వస్తే ఈ ఛాంతల్ ధ్యాని ఇష్టం కూడా మనం తెశోన్కి రాసిన రెండవ పత్రికలో ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటాం తెశోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో మన ప్రభు రాక ముందు ఏ రీతి ఉంటుందన్న విషయాలను అక్కడ చూపిస్తున్నాడు మొదటి రెండవ ప్రశ్న మొదటిది చూస్తున్నా రెండవ ప్రశ్న రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒక్క నిమిషం రెండవ అధ్యాయము రెండవ కృష్ణ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన మొదట భ్రష్టత్వము ఇప్పుడు ఏసులో రాకడకు ముందు ఇట్లుంటుందని చెప్తున్నాడు పౌలు ఆయన ప్రవచనం ఇది మొదట భ్రష్టత్వము సంభవించి అంటే ప్రపంచం అంతటా అంటే ఇంకా ధర్మశాస్త్రంలో ఉండరానట్టు మనుషులు దేవుని వాక్యంలో ఉండరా భ్రష్టత్వం సంభవించిన మొత్తం ప్రపంచం నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు మన ప్రభు రాకడ దినం ఎట్లుంటది ఇది ఫైనల్ సూచన అన్నట్టు ఇంకా లోకంలో అడుగుపెట్టే టైం ఇది అన్నట్టు ఈ ఒక్క వాక్యం నీకు అర్థమైతే నువ్వు గ్రహించగలవు ఏస్లో రాకడా ఎంత తెగరుంది కానీ ఎంత సమీపంగా ఉంది అనేది ఒక చెయ్యంచు అంత దూరం ఉందా అని గ్రహించగలవు ఈ వాక్యం నీకు కాబట్టి మొదట ఏం జరుగుతుంది భ్రష్టత్వం అంటే ఆ ఎక్కడ కూడా దే ప్రపంచంలో న్యాయం ఉండదు అన్నట్టు నేను చూస్తున్నా పోలీస్ సిస్టంలో న్యాయం లేదు హైకోర్టుస్లలో న్యాయం లేదు జడ్జిలే లంచాలు తీసుకుంటున్నారు జడ్జిలే కోట్లు కోట్లు లంచాలు తీసుకుంటున్నారు లాయర్స్ అందరు లంచాలు తీసుకుంటున్నారు నందిని పందిని పందిని నందిని చేసేస్తున్నారు పొలిటీషియన్స్ మొత్తం న్యాయాన్ని తారుమారు చేసి పడేసారు గవర్నమెంట్ అథారిటీస్ సివిల్ సర్వెంట్స్ న్యాయాన్ని తారుమారు చేశారు ఇంజనీర్స్ తారుమారు చేశారు టీచర్లు తారుమారు చేసినారు ప్రొఫెసర్లు తారుమారు చేసినారు బిజినెస్ తారుమారు చేశారు ఆ మినిస్టర్స్ మత అధికారులు అది ఏ మతమైనా అన్ని మతాలలో తారుమారు చేసి న్యాయాన్ని దేవుని న్యాయాన్ని పక్కకు తరలించేశారు అది ఇప్పుడు జరుగుతుంది ప్రపంచం కాబట్టి మనం ఖచ్చితంగా గ్రహించగలచ్చు ఇంకా ఎంతో దూరం లేదు అది సంభవించినాక ఏం జరుగుతా చూడండి మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయట బయలు పడితేనే కానీ ఆధీనం రాదు కాబట్టి ఇంగ్లీష్లో మటుకు వేరే ఉంది అందుకు ఇంగ్లీష్లో ఏముందంటే నాశన పాత్రుడగు పాప అంటే సన్ ఆఫ్ పెరిడియేషన్ అని అంటే నాశన కుమారుడు అన్నట్టు ఇంగ్లీష్లట్లుంది నాశన కుమారుడు కాబట్టి నాశన కుమారుడు సన్ ఆఫ్ ఎరిడేషన్ అంటే నాష్నమ్ యొక్క కుమారుడు సైతానే నాశనం చేసేవాడనేసి యోగాను భక్తులు మనకు జ్ఞాపనం చేస్తాడు వాడు వచ్చినప్పుడు దొంగ దోచుకుంటాడు హత్య చేస్తాడు మొత్తం నాశనం చేసేస్తాడు వాడు కాబట్టి సైతానే నాశనం కాబట్టి వాణి కుమారుడు వీడు నాశన పాతుడుగు పాప ఒక వ్యక్తి కాదు ఇది చాలా మంది ఒక వ్యక్తి చెప్తారు ప్రపంచమంతట కానీ మనకు తెలుసు ఇది ఒక వ్యవస్థ అని అది బయలుపడితే కానీ ఆ దినం రాదన్నాడు కాబట్టి సైతాను తన కుమారుణ్ణి ప్రపంచంలో బాహటంగా ఎట్లా బయట తీసుకొస్తాననేసి యోహాను భక్తులు మన జ్ఞాపకం చేస్తారు ఒకసారి చూడండి మొదటి వ్యూహాను పత్రికలో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం మొదటి వ్యూహాను పత్రిక నాలుగవ వచనము నాలుగవ అధ్యాయము మూడవ వచనం ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధం కాదు దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి అంటే అంత్య క్రీస్తు అంటం కదా క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే ఇది వరకే అది లోకంలో ఉన్నది ఎప్పుడుంది ఏదైనా కాలంలో నుంచి ఈ మూడో వచనంలో ఏమని మనము దేవునికి విరుద్ధం ఉన్నదే క్రీస్తు విరోధి ఆత్మ అటం అంటే ద స్పిరిట్ ఆఫ్ యాంటీగ్రాస్ట్ ఇన్ ఇంగ్లీష్ లో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే ఏంటది ఏసు ప్రభుని ఏ ఆత్మ యేసు ప్రభుని ఒప్పుకున్నదో అదే అంత్యక్రీస్తు ఆత్మ చెప్పండి ఈరోజు ఎంతమంది లేరు ఎన్నో మతాలలో దేవుని ఒప్పుకొని స్వీకరించారు ఏసు ప్రభుని నమ్మని వారు ఏస్తువుని తృఢీకరించిన వాళ్ళు కాబట్టి ప్రపంచమంతటే ఉంది వాని ఆత్మ తీవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఇది వరకే ఉంది ఇప్పుడు మరీ బాహాటంగా ఉంది అదే పత్రికలో రెండవ అధ్యాయం వ్యూహాను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మరి విశేషంగా దాని గురించి చూపిస్తున్నారు చూడండి యువహాన్ భక్తులు ఇరవై రెండవ వచనంలో ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్దిక్కుడు వాడి తండ్రి అబద్దికుడే కదా కాబట్టి కుమారుడు కూడా అబద్దిక్కుడే వీడు తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడు వీడే క్రీస్తు విరోధి కాబట్టి చెప్పండి క్రీస్తు విరోధి అంటే వాడు ఏమన్నా స్పెషలా అంతే తండ్రిని కుమారుని ఒప్పుకొని కదా అట్లా ఎంతో మంది ప్రతి మతంలో ఉన్నారు ఒప్పుకొనని వారు కాబట్టి ఈ మొత్తం ప్రపంచమే అంత్యక్రిస్తులాగా తయారైంది అది ఒక మనిషికి సంబంధించింది కాదు ఒక గుంపుకి సంబంధించింది ఒక ప్రపంచంలో ఉన్న వ్యవస్థకు సంబంధించింది ఉంది కాబట్టి కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని కూడా అంగీకరించని వాడు కాడు కుమారుని తండ్రిని కూడా అంగీకరించేవాడు ఎంత తేటగా ఉంది ఈ వాక్యం నువ్వు వాళ్ళకి గుడ్డితనం వచ్చేసిన వాళ్ళ కళ్ళకి వాళ్ళు చూడలేరు దేవుణ్ణి తిరణీకరించే వాళ్ళు కాబట్టి ఆ తండ్రిని కూడా త్రుణీకరిస్తున్నారు కుమారుని త్రుణీకరించే వాళ్ళు తండ్రిని కూడా తృణీకరిస్తారు అనే విషయం జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఒక వాక్యం నేను ఇప్పుడు చూసేసి మొదటి వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయం అంతా ఈ వ్యూహాన పత్రిక అంతా అంత్యక్రిస్తుకి సంబంధించింది అది ఒక మనిషి కాదు ఒక సైతాన శక్తి ఒకటే కాదు అది ప్రపంచం విస్తరించిన వ్యవస్థ అనేది అక్కడ చెప్తుంది చూడండి పన్నెండవ వర్షంలో మనము కయ్యను వంటి ఉండరాదు కయ్యను కూడా దుష్ట సంతతి ఇస్క కూడా దుష్ట సంతతి అంటే కయ్యను గుణగణాలు ఇష్కర్యోతి గుణగణాలు కలిగిన వాళ్ళందరూ సైతాన్ సంతానం అన్నట్టు వాడు అట్లా మనము కయ్యూను వంటి అయి ఉండరాదు వాడు దృష్టిని సంబంధి అయి తన సహోదరుని వాడు అతనిని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవై చెడ్డవి తన సహోదరి క్రియ నీతి కలిగినయ్యి ఉండను గనుకనే కదా చాలా తేట ఉంది అక్కడ కాబట్టి ఎవరు దుష్ట సంతతి అంటే చాలా క్లియర్గా ఉంది అక్కడ తొమ్మిదో వర్షాలు దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలిచిను ఆయన గనుక ఆయన పాపం చెయ్యడు దేవుని పాపం చేయడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపం చెయ్య చాలడు దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో పిల్లలు ఇక్కడ కూడా మరోసారి గ్యాప్ అప్ చేయబడుతుంది దేవుని పిల్లలు ఎవరో అపవాది తేటపడను నీతిని జరిగించనని ప్రతి వాడును జరిగించని ప్రతి వాడను చేసుకోండి ఎవరు సైతాను సంతానం నీతిని జరిగించని ప్రతివాడును నీతి అంటే రక్షణ సందేశం రక్షణ సువార్తని కొనసాగించనీయకుండా ప్రకటించకుండా ప్రకటించనీయకుండా ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన వాక్యం ఇది ఎవరైతే సువార్తను ప్రకటించారో వాడు ఆ సంతతి ఇక్కడ వాక్యం ఈ వాక్యం ప్రకారంగా నీతిని జరిగించని ప్రతివాడును దేవుని వాక్యానికి అడ్డుగా ఉన్న వాళ్ళందరూ దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు వేరే మతస్థలనే కాదు క్రైస్తవ కుటుంబంలో బుట్టి కూడా సువార్త ప్రకటించనీయకుండా సువార్తకి అడ్డుగా ఉన్న వాళ్ళందరూ నీతిని జరిగించని ప్రతి వాడును నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే అన్న సిద్ధాంతం నువ్వు అర్థమవుతే నీతిని జరిగించని ప్రతివాడు బ్రదర్ నేను ఎవరికి అడ్డం బ్రదర్ అంటూ కానీ నువ్వు ఎప్పుడు నువ్వు అడ్డం లేవు కరెక్టే సువార్థకి కన్ను దాన్ని ప్రోత్సహించలే ప్రోత్సహించకపోవడం కూడా అడ్డం చేసినట్లే కాబట్టి నీతిని జరిగించని ప్రతి తన సహోదరుని ప్రేమ పని దేవుని సంబంధులు కారు చూడండి ఇక్కడ మరోసారి జ్ఞాపకం చేయబడుతుంది నువ్వు నీతిని జరిగించాలా సో సహోదరులను ప్రేమించాలా ఇది చేస్తేనే గాని నువ్వు సైతాన్ బిడవు కాలేవు ఇవి ఇవి తృణీకరించేవాడు సైతాన బిడలైత నువ్వు దేవుని సంతానం కావాలంటే ఇవి రెండింటిని జాగ్రత్తగా నువ్వు పరిశీలించి నీతిని కొనసాగించాలా మంచి సువార్తకులను ప్రోత్సహించాలా లేకపోతే నువ్వేబై సువార్త ప్రకటించాలా సపోర్ట్ చేయాలా సువార్తకు సపోర్ట్ చేయాలా తర్వాత నీ సహోదరుని ప్రేమించాలా ఆ దెబ్బలు తిన్నవాన్ని గాయాలను గాయాలు మాన్పాలా దుఃఖంలో ఉన్న వాన్ని ఆదర్చాలా దీనులను ఆదరించాలా పట్ల కంకరం చూపించాలా వారి భర్తలు పోగొట్టుకుని దుఃఖంలో ఉంటే భర్త ఉంటే ఎట్లా సంతోషం వస్తుందో నువ్వు పోయి వాళ్ళకి అటువంటి సంతోషాన్ని తీసుకొని రావాలా అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్తలేని భర్త నియమాన్ని నువ్వు పాటించాలా వాళ్ళ జీవితాల్లో వాళ్ళని పోషించడం నేర్చుకోవాలా వాళ్ళకి సహాయపడాలా నువ్వు వాళ్ళ పిల్లలను పోషించాలా వాళ్ళ స్కూల్ తీసుకొని పోవాలా నీకు ఇంకొక కుమారుడు ఉన్నదనుకొని కుమార్తె ఉన్నదనుకొని వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలా అది ఇక్కడ పాయింట్ ప్రేమ అంటే ప్రేమ అంటూ చూపించుకోవడం కాదు బయటికి ప్రేమ అంటే క్రియారూపకంగా చూపించండి అట్లా చేసిన రోజే నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని కుమారుడు అయితేనే నీ ది దేవుడి శక్తి నీకు వస్తుంది పరిశుదాత్మ అభిషేకం నీకుంటేది నూతనమైన క్రియలు జరుగుతూ ఉంటాయి నీ సేవలో అటువంటి జీవితం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా ప్రార్థిద్దాం పరశుధర వరకు తండ్రి మీకు వదనాలనైనా మరోసారి మాతో మాట్లాడినారు ఈ దినం అవును ప్రభ ఎవరు దేవుని ప్రజలు ఎవరు సైతాన్ ప్రజలు ఎవరు దేవుని సంతానం ఎవరు సైతాన్ సంతానం బహుతేటగా మీరు మాకు చూపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలనైనా మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ మీకే చెల్లినుగాక హా లెలీయ ఓ ప్రవ్వ ఈ దినం తండ్రి ఎంతో మంది తండ్రి చూడలేని ప్రభు మనుషులు ఏమైపోతుందో ఏమైపోతుందో భయపడుతున్నారు కానీ ప్రభ్వా మేము భయపడడం ఎందుకంటే మీరు మాతో మాట్లాడే గొప్ప దేవుడు ఎట్లా జీవించాలా ఏ రీతిగా మీరు మళ్ళీ కాపాడతారో అవన్నీ మాకు ముందుగా నుంచి మీరు బయలుపరిచినారు వాటిని బట్టి మీకు ఎంతో వందనారు ప్రభా మీకే మేము సమస్త ఘనత మహిమలు అర్పించుకుంటున్నాం తండ్రి ఇప్పుడు ఏ రీతిగా జీవించాలా చూపించినారు ప్రభా మీ నీతిని కొనసాగించాలా మేము సహోదరుని ప్రేమించాలా అటువంటి రక్షణ మార్గంలో మళ్ళీ నడిపించండి అటువంటి సేవా జీవితం నడిపించి గజనందని శిశలనందని ఆశ్రయించి మీ కొరకు సాహులు ఇవి సోదరం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి మంత్రాన్ని నీకు అందాలేసాయ్యా అబ్రహా సాకి యాకబుల దేవ కృపా కనిక్రిల తండ్రి నీకు అందాలేసయ్యా ఇక మధ్య కనసమయ్యంలో ప్రభావ మీ వాక్యందరం మీరు మధ్య మాట్లాడిన ప్రభావ స్వరం మీద మాకు అనుగ్రహించడానికి గ్రహించే మాకు ఇచ్చిన ప్రభావ ఇక సత్యాన్ని చూసి కన్నులు మాకు ఇచ్చిన ప్రావా నీకు అందాలేసయ్యా నీకు కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రభావ మహోన్నతుడు ఒక తండ్రి నీకు వర్ణాలిసే అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో ప్రభావ మీరు మాకు చూపించినారు ప్రభా తండ్రి ఇష్టప్రభ మీ అందరం ప్రభా మీకు నీతిని జరిగించాలా ప్రభా ఆ రీతిగా ప్రభా నైనా ఇష్టప్రభ మా సోదరులు మేము ప్రేమించాలా ప్రభా అనే విషయాన్ని మాత్రం మాట్లాడ ప్రభావ రక్షణ మార్గం అప్పుడే మేము మీ పిల్లలుగా మేము తయారవుతాం ప్రభావ లేకుంటే అపవాది పిల్లల పోతాం ప్రభావ ఆయన ఎన్నో వాక్యాలు ఈరోజు మీరు మాకు చూపించినారు ప్రభావ గొప్ప దైవానికి వర్ణాలిస ప్రతి క్షణం మేము జాగ్రత్తగా మేము నీ వాక్యం సత్యం అనుసరించి నడుచుకోవాలా ఓ ప్రభా తి సైతాన్ సంతానానికి ప్రభా ఓ ప్రభా శ సంతానికి నా తన వైరం కలుగు చేస్తున్నారు ప్రభావ ఆయన ఈ రోజు కూడా ఇది జరుగుతూనే ఉంది ప్రభా ఆయన ఈసు ప్రభా ఆది కాలంలో మొత్తం మొదటి ప్రభావ మీరు అక్కడ మీరు చూపించిన ప్రభావ గొప్పదేవా కొత్త కూడా ప్రభు ఎన్నో విషయాలు మీరు చూపించిన ప్రభావ నీకు అందాలిసే వాడు ఎంతగా కుయుక్తితో మోసగింపబడిన ప్రభావ తన మనసుని ఎంత మోసగిస్తున్న ప్రభా తన ఇసు ప్రభావ తల్లి మీరు మా అతను మాట్లాడిన ప్రభావ వాళ్ళ కుయుక్తులు మేము పాడుకున్న ప్రభావ ఏ ఆత్మ ద్వారా ఏ రక ద్వారా ప్రభావ అతని వాళ్ళు ఎంతగానో మోసగింపబడినారు ప్రభావ ఆయన తన మోసగింపబడుకున్న చివరి కాలంలో మీ ప్రతిక్ష ప్రతిక్షణం జాగ్రత్తగా మీ జీవించాలా ప్రభావ మీ వాక్యం మేము చోటు ఇవ్వాలా మీ కొరకు మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రతి దర్శలో ప్రభావ మీ వాక్యాన్ని పరిశీలించాల ప్రభావ ప్రస్తుతం ప్రభావ ఎంత భయంకరంగా తాండవిస్తున్న ప్రభావ ఆయన మీకు బహు త్వరగా ఉంది అని ప్రభావ మేము చూస్తున్నాం కాబట్టి అన్ని సూచనలు మేము చూడాలా ప్రభావ ప్రతిదీని జాగ్రత్తగా అన్ని పరిస్థితులు మీకు గమనించాలా ప్రభావ అనేకులు హెచ్చరించాలా ప్రభావ ముఖ్యమైన రక్షణ సందేశం ప్రభా మీకు వాక్యాన్ని ప్రభ అనేకులు ప్రకటించాల అనేకులు రక్షణ నడిపించాల ప్రభా తనకి సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ మీరు ఆక బహు త్వరగా ఉన్న ప్రభావ నైనా ఏసు ప్రభ మీకు సిద్ధపడే అనేకులు మీకు సిద్ధపరచాలా ప్రభావ రాజ్యాన్ని మీకు సిద్ధపరచాలి అనేకులు ప్రభావ మీ నీతి సత్యాన్ని ప్రభావ అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రభావ ప్రేమతో నాయన ధైర్యంగా మీరు ప్రకటించాలా ప్రభావ అంటే దేవ జీతాలకు మమ్మల్ని నడిపించుకొని పిల్లల్ని ఆదరించాలా ప్రభావ ఓ ప్రభావ భర్త లేని వాళ్ళ ప్రభావ ఓ ప్రభావాలకు మేము పిల్లలకు మేము సహకారాలు ఉండాలిసే ప్రభావ మా పిల్లలు అనుకోని ప్రభావ మేము ఆ రీతి వాళ్ళ వాళ్ళని పోషించాలా ప్రభావ అలాంటి గుణగణం మాకు మీకు ప్రేమ మహదేవులకు మరించిన గొప్ప దేవ పరిశుద్ధులకు తండ్రి నా తండ్రి కేసు ప్రభావ మేము చెప్పుకునేది కాదు ప్రవతి సంపూర్ణంగా ప్రవతి క్రియరూపంగా మేము చూపించాలా ప్రభావ మీరు మాకు సహాయపడండి మమ్మల్ని ఆ రీతిగా నడిపించమని గొప్ప దేవ మీరు అక్కడ తొలిగింది ప్రభావ భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఎంతో మంది ప్రభావ మోసగింపు చేస్తే ఆయన తల్లి ఈశ్వ్ర ఎంతో మంది హేతువాదులు ప్రభావ అబద్ధాన్ని ప్రసరించి ఓ ప్రభా అనేకుల ప్రభావ మోసం పడుతున్నారు ప్రభావ నడిపిస్తున్నారు ప్రభావ నా దేవ నా ప్రవ ఓ ప్రభా సత్యంలో పోకుండా ప్రభా దుష్టుడు ప్రభావాలు మడి మీద కొడుతున్నారు ప్రభావ కానీ ప్రభావ మీరు వాడు మమ్మల్ని కొట్టలేడని మీరు వాక్యం చెప్తుంది ప్రభావ ఆయన ఈశ్వ ఎందుకంటే మేము పోయే మార్గం వాడు ఆటంకంగా ఉండి మనం ఆ మార్గంలో పోకుండా వాడు ఆటంక అక్కడ పడతానని చెప్పి మీరు మాకు చెప్పించే సత్యం విషయం మీరు మాకు బయలుపరిచినారు ప్రభావ ఇది బహు దీర్ఘంగా మీరు ధ్యానించాలి ప్రభావ సత్యాన్ని ప్రభావ ఆయన ఈ ప్రవర్తన జాగ్రత్తగా ప్రభు మనుషులకు అర్థం చెప్పలాగన అర్థం ప్రభు చేసుకుని ప్రభులు ప్రకటించి బిడలు మమ్మల్ని తయారు అలాంటి ఆత్మను మీకు నూతన అభిషేకం దండి ప్రతి దశలో ప్రభావ సమస్త ప్రవర్తన ప్రతి దశలో ప్రభు నిన్ను మేము మహిమపరచాలా ప్రభావ అలాంటి సేవా జీతంలో నడిపించుకోవాలిష్టమైన వాక్యంగా మాట్లాడడం ప్రభావ నీకు అందాలి ప్రభావ గొప్పది వీటానికి మేము జాగ్రత్తగా రాసుకోవాలా ప్రభావితం దీర్ఘంగా మేము ధ్యానించాలా వాటిని మీరు ముఖ్యంగా ప్రభావ వాటి ప్రకారం మీ జీవించాలా వాటిని అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవ అలాంటి సేవా జీతము నడిపించండి ప్రవ ఆయన మేము ప్రాక్టీస్ చేసి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీరే మాకు సహాయక ఆదిష్టమైన గొప్ప దేవానికి వంద వైరస్ ప్రభావ బహు విజృంభిస్తుంది ప్రవ్వా ఆయన ఇంకా మా మధ్యలో ఉంది ప్రభావ వైరస్ అయినా ఉగ్రత మీకు మధ్యలో ఉందని అన్నారు ఇస్త ప్రభావ కాబట్టి మేము భయపడతలేము ప్రవ కానీ మిమ్మల్ని కాచి కాపాడే దేవుడు ప్రభ కానీ గోపజనమంత ప్రవ ఆయన ఆయన ఏస ప్రభావ ఎంతో మంది వైరస్ బారిన పడి ఎంతో మంది కొట్టుమిట్లాడుతున్నారు కనికరి నుంచి మనకు ఆదిష్టం వాళ్ళు అందరినీ ప్రభావ తీస్తాడు ప్రభావ వాళ్ళు ఏ రీతిగా ప్రభావం మీ చెంత నడిపించాలో మీరే మాకు మార్గం చూపించాలి మీకు ఆత్మ నడిపింపు దేయండి ఈ సత్యం ప్రభావం ప్రకటించాలా ప్రభ వాటి మీద జాగ్రత్తగా ప్రభావం సన్నిధి మీరు నడిపించాలని వైరస్ బాధించే వాళ్ళందరూ మీరు కాపాడండి స్వచ్ఛత అనుగరించండి ప్రభావ నా తల్లి ఎన్ని సంవత్సరాల క్రితం మీరు చూపించినారు ప్రభావ జరుగుతుంది ప్రభావా కాబట్టి ప్రభావ మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిన ప్రభావ నీకు అన్నారు ప్రభావా అనేక ప్రభావం మీ చెంతకుని నడిపించి బిడలుగా తయారు ప్రణాళిక మా ద్వారా నెరవేర్చుకోమని ప్రార్థిష్టం ఓ దేవాత దేవ నా ప్రభుత్వాన్ని రాబోయే దినాలు ఏ రీతిగా స్వాతంత్రం ప్రకటించాలా ప్రభావ ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలి ప్రభావ మీరే మాకు సహాయకలు నడిపించండి మీ ఆత్మ నడింపు దండి ప్రార్థనలో వాటిని మేము కనిపెట్టుకోవాలా ప్రభావ మీరేమో సహాయపడండి మీ ఆత్మ నడిపద ఇచ్చే ప్రార్థిష్టం వ్యాక్సిన్ ద్వారా కూడా ఎంతో మంది చనిపోతున్నారని మీరు చూపించిన ఆ రీతిగానే జరుగుతుంది ప్రభావ ఆయన ఆయన వ్యాక్సిన్ బాధించి ప్రతి ఒక్క మీరు కాపాడమని ప్రార్థిష్టం మమ్మల్ని కూడా కాపాడమని ప్రార్థిష్టం ఆయన ఆ దేవనా ప్రభావ నీకు పడిపోయి ఎంతో మోసగింపబడుతున్నారు మీరు అందుకే అన్నారు ప్రభా ఎవడో మిమ్మల్ని మోసగించుకుని చూసుకోమన్నాడు ప్రభావ అయినా ఈసం అనేక మోసగింపబడుతున్నారైనా ఆ మోసం ఎట్లా ఉంటుందో మీరు మాకు చూపించినారు ప్రభా నీకు అన్నాలి ఆ మోసంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభా ఈ సత్యం మీరు చూపించిన అయినా వాళ్ళు మీ చెంత సేవ చేతులు మమ్మల్ని అందరూ నా దేవా నా ప్రభా ఇక ఆన్లైన్ ప్రేయర్ లో ప్రతి బిడని ప్రభావ ప్రతి బెదర్ ప్రభావ దీవించి ఆశ్రవదించండి నూతనంగా మీరు మీ సేవలు బలంగా వాడుకోండి ప్రభావ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు మీరు పోషించండి మీ కృపదలు తెచ్చేయండి ఆయన మీ కాపుదాలు మీ ప్రొటెక్షన్ దచ్చింది వైరస్ నుంచి కాపాడి వ్యాక్సిన్ నుంచి కాపాడి మీ కృపలో భద్రపరుచుకోవడం ఆదిష్టమైన నా దేవ నా ప్రభ మీరు అక్కడ తొలి ప్రభావ సిద్ధపడాలి అనేకులు ఇంకా ఎంతమంది ప్రభావ రాని రాలేదో ప్రభావ కుటుంబాలు కూడా మీరు దీవించి మీకు ఆశ్రవాదాలు మీరు పొందుకోవాలా ప్రభావ నా దేవ మీ వాక్యాల చేసుకొని ప్రకటించాలా ప్రభావ నా దేవ ఇంకా ఎంతమంది అయితే ప్రభావ వాక్యాలు వింటున్నారు ప్రపంచమంతనైనా వాళ్ళందరూ ప్రభావ ఈ సత్యని గ్రహించే ప్రభావటన్నిటి నుంచి బయటికి రావాలా మోసం నుంచి బయటికి రావాలా సత్యని గ్రహించి నేను మయం పరచాలా ప్రభావ స్వతంతం తెలుగు వాళ్ళు తయారు కావాలా ప్రభా అలాంటి సేవాజీతలు మమ్మల్ని అందరూ నడిపించి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షన్లు పెట్టుకొని ఆకు సిద్ధపరచుకోమని త్వరలో నాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించున్నాం తండ్రి ఆమె దేవాయ చుప్రమ మరి యొక్క సమయంలో కూడా ప్రభామ మరి మీరు మాతో మాట్లాడిన ప్రభావం నీకు లెక్కలేని బదరాప మరి వాక్యం విన్నది ప్రభామ మరి మేము అది కాబట్టి ప్రభా దాని ప్రకారం మేము నడుచుకోవాల ఏ చుప్రమ మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా నీ ఒక మాకు చెప్ప మేము తొలగిపోకుండా ఉండ ప్రభా మాకు సాయం ఉదయని ప్రమాజి నీకు లెక్కలేని బదలప్రమా దేవా ఏ చుప్రమా మరి నీ బిడ్డలు ఏ విధంగా మరి మీరు మాకు తెలియజేశారు ప్రభా ఏసు ప్రభ మరి మేము నీ బిడ్డలాగా మేము జీవించాలా ఇతర కూడా ప్రభా నీ యొక్క శువాత ప్రకటించే వారిలాగా మేము ఉండాలా ప్రభ ఏసు ప్రభా మరి మా ద్వారా అద్భుత అధ్యకాలు జరిగించని ప్రభు దేవా ఏసుప్రభ మేము ఎక్కడ పోయినా కానీ కూడా ప్రభావ మేము మోసుకోవద్దు మరి మాకు జ్ఞానాన్ని దయచని ప్రభావం మరి ఆత్మీయమైన నిద్రాజ్యత ప్రభావం ఆ యొక్క ఆత్మీయమైన కూడా ప్రభావ మాకు భయపడని తెలియచ్చని బ్రమ ఏసు మరి నూతన ప్రభావ నీ యొక్క మమ్మల్ని నడిపించని ప్రభు నీకే స్తోత్రంలో నీకే ఉన్న పరుషుదేవైన సర్వశక్తి మంత్రానికి వందనాలు ఇదే మా ఏచు ప్రభా ఇంకా ప్రభా మేము బలపడాల స్థిరపడాల ప్రభా అనేకులకు ప్రభని యొక్క శుభార్త ప్రకటించవాల లాగా ఉండాలి ప్రభ యొక్క నాకడ కోసం మేము తెలియచేయాల ఏసు ప్రభా మేము రైటే కానీ లెఫ్ట్ కానీ మరి నేను చేసుకు మేము వెంబడించాల ప్రభా ఏసా మరి ఈ యొక్క సమయంలో ప్రభా మన యొక్క మోసం చేసిన ప్రభ ప్రతి ఒక్క దృష్టిలోని ప్రభామ ఏసుకు స్నామైన ఏ సుప్రభ మరి న వాక్యం చేత ప్రభామ మేము విని దాని ప్రకారం నడుచుకునే వారి లేక ప్రభా మాకు రోజు ప్రభావం జ్ఞాపకం చేయని ప్రభామ స్తోత్రం నీకే ఉన్న పరిశుధిమైన చర్వశక్తి మంత్రు మొదలతండ్రి దేవ ఏ సుప్రభ ఎక్కడికి వెళ్ళిన ప్రభా తల తలగా పెట్టేవాళ్ళు మా పాప నడిపించని ప్రమా నేక స్తోత్రం అయినా పరిశుధిన చర్వశక్తి మంత్ర దేవాన్ని యొక్క దినదిన ప్రభా పరిశుద్ధాత్మ మేము పొందుకోవాలి ప్రమా అభిషేకం మాకు దయచిన ప్రమా నీ యొక్క కడవరి వర్షం ఇంకా నడుచుకోవాలి ప్రభ ఏసు ప్రభావం మరి నీ యొక్క సత్యంలో ప్రమా ఇంకా లోతులకు వెళ్ళాల ప్రమా ఏసీ అమ్మకు జ్ఞానం దాయిచ్చింది నీకే స్తోత్రం అయినా పరిశుద్ధిమైనా శక్తి మంత్రానికి వాళ్ళ ప్రభా ప్రమా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం మీరు మాకు సహాయం దాయిచ్చింది ఇప్పుడు మా దేవాయించు ప్రభావం ప్రతి ఒక్కరికి సాయం చేయాలి ప్రభామ ఏసు ప్రభావం మాకు ఎంతమంది అయితే కేర్ చేసినప్పుడు వారికి మేము మేలు చేసే వారి ఇలాగా ఉండాలి ప్రభామ ఏసమాకు క్షపించిన వారికి ప్రభా మేము దీపించే వారి లాగా ఉండాలి ప్రభ దేమ ఏసు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మేము ప్రేమించాలి ప్రేమ ఇతర పట్ల మేము చూపించాలి ప్రభ ఏసుప్రభ అలాంటి గుణాలను మాకు అనుగ్రహించిన ప్రభ ఏసుప్రభ ముఖ్యంగా ప్రభా మాకు తగ్గింపు జీవితం అనుగ్రహించిన ప్రభావ ఏసుప్రభ మాలో ఇంత గర్వం కూడా రావద్దు ప్రభ ఏసు మన దుష్టు ప్రభ ఎన్నో విధాలుగా ప్రభావ మోసం చేస్తున్నారు ప్రభా ప్రతి ఒక్క దుస్తుని మరి నీ నామం చేతి ప్రభావం వాటిని గర్తించిన ప్రమా మేము దోంట్ల కూడా ప్రభావ తొలగిపోవద్దు ప్రభా ఏసీఎం స్థిరంగా నిలబడాల ప్రతి ఒక్క దాంట్లో ప్రభావ మేము విజయం పొందల ప్రమా ఆ యొక్క విజయం ప్రభావ మీరే మాకు అనుగ్రహించని ప్రమా ఏసీఎం అని మీరే మాకు సాయం చేస్తున్నారా నేను రాకడికి ప్రమా అందరినీ సిద్ధపరుచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాను మన ప్రవైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఏడున దాకా ఆమెన్ అందరికీ ప్రేజ్లర్దర్ సిస్టర్ ప్రేజ్ల